నూట ఎనభై ఒకటవ సంకీర్తన ఎంత కఠినమో హృదయమిదిగా బోలు అమర పురాణములందు నరకముల క్రమములు చదివియు కలంగవు యమకింకర ఘోరాకృతుల విని భ్రమసి భయపడని మనుజుల దారుణమహిత కర్మముల అనుభవములుగని అలయను వనర మహో హోరాత్రంబులు తనుచుండగా జడియను నేను కలుష రౌద్రదుఃములకించుకాలగను తీరికిగైకొనను ఎలమిని శ్రీవెంకటేశుడనాపాలగలిగి కాచితివి కాశెల నేను